అవిద్యావృత్తి తాభావ బ్రహ్మవిత్ అన్నారు కదా బ్రహ్మను తెలుసుకున్నవాడు అంటే బ్రహ్మ పొందినవాడు ఏ ఎందుకండి ఈ అంటే ఎలా ప్రయోజనం ఉంది దానికి అస్సా బ్రహ్మ ప్రయోజనం ఈ బ్రహ్మవిద్య యొక్క అంటే ఇంతకు ప్రయోజనం చెప్పారు కానీ నెగిటివ్ గా చెప్పారు అజ్ఞాన నివృత్తి అన్నట్టుగా చెప్పారు దాన్ని ఇంకొంచెం వివరిస్తున్నారు అస్సా బ్రహ్మవిద్యా ప్రయోజనం అవిద్యా నివృత్తి ఎందుకని సర్వ సంసారమునకు కారణము అజ్ఞానము అని చెప్పాం కదా సో ఆ సంసారము యొక్క నివృత్తికి హేతువు నివృత్తికి మూలము ఆ జ్ఞానమును తొలగించుటయే సో అజ్ఞానమును తొలగించటానికి సాధనము జ్ఞానము తప్ప మరొకటి కాదు నేను సూత సంహిత గ్రంథం చూస్తున్నా దాంట్లో అంటారు కర్మ కోటి జన్మలు మీరు కర్మలు చేసినా అజ్ఞానం తొలగదు అయ్యత ఇంకా ఈ కర్మలు ఎందుకంటే కర్మల వాల్యూ కర్మలకు ఉంది దేన్ని మనం నిరాకరణించట్లేదు దేన్ని మనం నిరాకరణ చేయకూడదు చొక్కా గుండి ఉందనుకోండి అది అవసరమా కాదు అవసరం చొక్కా గుండి కూడా ఇంపార్టెంటే బట్ ఓన్లీ ఇన్ ఇట్స్ ప్లేస్ చొక్క గుండి పెట్టుకుంటే మోక్షం వస్తుందని నమ్ముకోండి ఎవడన్నాను డోంట్ యాక్సెప్ట్ ఇట్ అలా ఉండదు మోక్షం ఎలా వస్తుంది అసలు మోక్షము ఆత్మ యొక్క స్వరూపమా కదా స్వరూపము సూతసారు చెప్పారు ఆత్మస్వరూపం గనక మోక్షం కాకపోతే అది నువ్వు కోటి జన్మలు నువ్వు తపస్సు చేసిన రాదు నీ స్వరూపం కాని నీకు రాదంతే నీకు స్వరూపం అయింది వస్తుంది కానీ సపోజ్ ఆత్మకి స్వరు మోక్షం లేదనుకోండి ఆత్మలో భాగం కాదనుకోండి ఈ మోక్షాన్ని బయట నుంచి తీసుకొచ్చారు అనుకోండి ఇప్పుడు అసలు వేరే ఆత్మ వేరే మోక్షం వేరే ఉన్నాయి అలా ఎందుకు వేరే ఉన్నాయి అంటే రెండు కలిసి ఉండవు కాబట్టి అలా వేరే ఉన్నాయి సరే ఇప్పుడు రెండింటినీ కలిపేద్దాం ఆ రెండింటినీ కలిపారు అనుకోండి మళ్ళీ కొంతకాలాన్ని వరకు విడిపోతాయి కలిసినవి విడిపోవడం ఖాయం సంయోగ విప్రయోగ అంత మళ్ళీ కలుపుదాం అది మోక్షమే కాదు ఆ విధంగా విడిపోయేది మోక్షమే కాదు అయితే మరి ఏమంటావు ఆత్మ యొక్క స్వరూపమే మోక్షము మరైతే ఇప్పుడు ఈ స్వరూపమైతే ఇంకా దాన్ని వేరే పొందేది ఉంది మేము చెప్పేది అదే వేరే పొందేదేం లేదు మరి నా సమస్య ఏమిటి నీ సమస్యల్లా నీ స్వరూపం నీకు నీ సమస్య ఓకే అర్థమైపోయింది అజ్ఞానం నా సమస్య సరే ఇప్పుడు అజ్ఞానాన్ని పోగొట్టేద్దాం ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ఏం చేయమంటారో నువ్వు అడుగుతున్నంతకాలం అది పోదు ఎందుకంటే అజ్ఞానం ఏదో చేస్తే పోయేది కాదు అజ్ఞానం మరి ఎలా పోతుందండి అజ్ఞానం ఉపాసన చేస్తా పోప్పుడు పోతుందా పోదు తపస్సు చేస్తే పోతుందా పోదు దానం చేస్తే పోతుందా పోదు అప్పుడు ఒకడంటాడు ఇదిగో వీడు తపస్సుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు దానానికి వ్యతిరేకంగా మళ్ళీ అది తప్పది వేరె ఎగ్నెస్ తపస్సు దానం దర్ ఇంపార్టెంట్ బట్ అజ్ఞానం మాత్రం వీటి వల్ల మీరు చెప్పండి అజ్ఞానం ఎలా జ్ఞానం వల్ల పోతుంది కరెక్టే లాజికల్గానే ఉంది అజ్ఞానం జ్ఞానం పోతుంది చీకటి వెళ్తున్న పోతుంది ఓకే మరి జ్ఞానం ఎలా వస్తుంది మనస్సు శుద్ధం అవ్వాల్సి ఉంటుంది ముందు సరే ఎలా శుద్ధం అవుతుంది కర్మల చేత తపస్సు చేత శుద్ధం కోల్ అంటే సంతోషం కర్మలకి తపస్సుకి కూడా కొంత స్థానాన్ని కల్పించాం కదా ఎవ్రీథింగ్ యాజ్ ఎ ప్లేస్ ఓకే జ్ఞానం ఎలా వస్తుంది శ్రవణ ప్రమాణం వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞాన సాధనం వల్ల జ్ఞానం వస్తుందండి జ్ఞాన సాధనం జ్ఞాన సాధనం అంటే ప్రమాణము జ్ఞాన సాధనమేమిటి ప్రత్యక్షం కాదు అనుమానం కాదు యూ హవ్ సీన్ ఇట్ మెనీ టైమ్ మరేవి శబ్దము శబ్దము జ్ఞాన సాధనమైనప్పుడు ఆ జ్ఞాన సాధనాన్ని మనం పుచ్చుకు సంపాదించే ప్రయత్నం ఎలాగా అంటే శ్రవణము శ్రవణం చేస్తామంటే గురువు దగ్గర నుంచి శ్రవణం చేయాలి టేపు కార్డులో కాదు ఎందుకంటే ఒక చేతన పురుషుణ్ణి ఇన్స్పైర్ చేయాలి ప్రేరణ ఇవ్వాలంటే ఇంకో చేతన పురుషుడి ద్వారా ఇవ్వాలి పిల్లవాడిని ఆడించాలంటే తల్లి ఉండి ఆడించాలి కానీ అక్కడ మైకోను ఒక టేప్ రికార్డర్ ఆన్ చేసి పెడితే పిల్లవాడిని ఆడించినట్టు అవ్వదు ఓ మనిషి ఉండి ఆడించాలి అలాగే గురువు వాక్యం నుంచి శ్రవణం చేయాలి సో దిస్ ఈస్ ది ప్రొసీజర్ కనుక ఎనివే అవిద్యాని వృత్తి బ్రహ్మ విద్యకు ప్రయోజనము అంతే బ్రహ్మ విద్య వల్ల స్వర్గం వస్తుందా రాదు దాని లిమిటేషన్స్ దానికి బ్రహ్మ విద్య వల్ల మాకు ఏమైనా స్టాక్ మార్కెట్లో ఇంప్రూవ్మెంట్ వస్తుందా రాదు బ్రహ్మ విద్యకు ప్రయోజనం ఏమిటి అంటే అజ్ఞాన నివృత్తి తప్ప ఇంకా మరి ఏ ప్రయోజనమూ లేదు నాలెడ్జ్ ప్రయోజనం అయితే తెలిసినా చాలామంది అడుగుతారు నాలెడ్జ్ వల్ల ఉపయోగం అసలు ఆ ప్రశ్న అడగడమే తప్పు నాలెడ్జ్ పర్పస్ ఎక్సెప్ట్ రిమూవింగ్ ఇగ్నోరెన్స్ అంతే ఇంకా వేరే పర్పస్ ఏం లేదు అంటే మీరు అనొచ్చు ఇగ్నోరెన్స్ రిమూవ్ చేస్తే మా అన్ని సమస్యలు తీరిపోయినట్టేనండి ఓకే దట్ యూ దట్ యూ థింక్ అబౌట్ ఇట్ నాలెడ్జ్ ఈజ్ ఇట్స్ ఓన్ రివార్డ్ ఇట్ జస్ట్ రిమూవ్స్ ఇగ్నోరెన్స్ ఇట్ డస్ నథింగ్ ఎల్స్ ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ టేక్ ఇట్ నో నో వీ ఆర్ నాట్ రెడీ మాకు ఇగ్నరెన్స్ కంగారు లేదు కొంచెం మిగతా వ్యవహారాలన్నీ చూసుకున్న తర్వాత ఇగ్నరెన్స్ ఓకే శుభం భూయా నో ప్రాబ్లం సో ఇట్ ఈ యాజ్ సింపుల్ యాస్ దాట్ కాబట్టి బ్రహ్మ విద్య యొక్క ప్రయోజనము అవిద్యా నివృత్తి పోతే ఇగ్నరెన్స్ పోతే మాకేం కలిసి వచ్చింది అంటే ఆత్యంతిక సంసారాభావ సంసారము అంటే జన్మమరణ రూప ప్రవాహము లేకపోతే ఈ జీవితంలో సుఖ దుఃఖాత్మకమైన ప్రవాహము లేకపోతే ఏమో కోరికలు కోరుకుంటూ ఉన్నాం వాళ్ళు ఏమైనా కాల్పడి మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ మీనింగ్లెస్ ఎఫర్ట్స్ ఇర్రేషనల్ డిజైర్స్ అండ్ మీనింగ్లెస్ ఎఫర్ట్స్ దట్ ఈస్ ది సంసార ఇట్ ఈస్ నాట్ అండ్ ఫర్ ఇట్ యూ కెనాట్ కమ్అట్ ఆఫ్ ఇట్ బై పర్స్యూయింగ్ డిజైర్స్ అండ్ ప్రెషర్స్ ద ప్రెషర్ పర్సూ బికమ్స్ సచ్ఎ సీరియస్ డిస్ట్రాక్షన్ ఫర్ రియల్ హ్యాపీనెస్ ఈ మాట లోకంలో చాలామందికి తెలియదు They think that pleasure-pursuit gives happiness, but I say pleasure-pursuit becomes an a serious distraction in discovering real happiness. Really? If you want to learn something like this, you don't love anything. That's why there is tension. If you go to a guru and go to a girl, go to a girl and go to a girl. you never be happy alcohol sevisthunandagalo vadiki happiness undadu endukante he he is pursuing a mirage there, there is no happiness in it vega da pleasures untai endukanta mahabhagyam undi if you add a few others nenu elo kon examples ichanu kamate stop pursuing pleasure then the door opens for real happiness this is the truth dinake vairagyam ani peda వైరాగ్యం బేస్డ్ అండ్ అండర్స్టాండింగ్ ఎనీవే సో ఆత్యంతికంగా అంటే సంపూర్ణంగా సంసారము నివృత్తము కావాలి అంటే జ్ఞానము తప్ప మరి మార్గం లేదు ఆత్యంతిక హాని విశేషణం ఎందుకు వేశారంటే నిద్రపోయినప్పుడు సంసారం పోతూ ఉంటుంది అవుతను రోజు మనకి పరమేశ్వరుడు యొక్క సృష్టి ఎంత బాగుందో చూడండి మనం అనుకుంటాం ఈశ్వరుడిది ఇవ్వలేదాది ఇవ్వలేదని నిద్ర లేకుండా ఉందనుకోండి ఒక నైట్ నిద్ర లేదనుకోండి సపోజ్ ఫ్యాకల్టీ ఆఫ్ స్లీపింగ్ డ్రాంగ్ ఎవరింగ్ స్లీపింగ్ అంటే అనుకుంటున్నారు మహాభాగ్యం అది నీకు స్వర్గం కావాలా స్లీప్ కావాలా అని అడిగారు అనుకోండి మీరు ఏం కోరుకుంటారు ఓ రాత్రికి స్వర్గం కావాలని కోరుకుంటారు మొన్నడు రాత్రి ఏం కోరుకుంటారు నైట్ ఈస్ ఓకే వన్ నైట్ లెటర్స్ హ్యావ్ థర్టీ నైట్ లెటర్స్ హ్యావ్ మొన్న స్లీప్ సో బికాస్ You cannot యూ కెనాట్ బేర్ దట్ బర్దన్ ఆఫ్ ప్రెషర్ సీకింగ్ ప్రెషర్ సీకింగ్ బికమ్స్ హారిల్ బర్దన్ యూ హ్ టు డ్రాప్ ఇట్ యూ కెనాట్ హ్యాండిల్ ఇట్ ఎనీ మోర్ మనస్సు ఇంద్రియాలు దేహం అన్నీ కూడా శిథిలం అయిపోయి ఉంటాయి ప్రెషర్ ఈస్ సచ్ హారిబుల్ థింక్ ఇట్ ఈస్ పీపుల్ థింక్ దట్ దేర్ ఇస్ ప్రెషర్ ఇన్ ఇట్ సింతిక సంసారాభావ అని అంటున్నారు samsara bhavamu సమస్త ప్రాణులకు పశుపక్ష్యాదులకు కూడా గలదు ఆవు ఆవు కానీ కుక్క కానీ కుక్క నిద్రపోతూ ఉంటుంది మనం వెళ్తుంటే నిద్రలేచి మొరగడం ప్రారంభిస్తుంది దానికి సంసారం ఆరంభం అవుతుంది అంతవరకు దానికి సంసారభావే సో సమస్త ప్రాణులకు స్వభావం ఏది విఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ సంసారాభావం వీఆర్ టాకింగ్ ఆఫ్ ఆత్యంతక సంసారాభావం యోగులు అంటారు మేము సమాధిలో వెళ్ళిపోతే సంసారం లేదు మాకు అంటారు కరెక్టే మాకు మీ జ్ఞాన వాళ్ళు అంటారు వెళ్ళాలి మీ జ్ఞానం కళ్ళదు ఈ అట్ట నుంచి అట్ట దాకా చాలే ఉపనిషత్తును మేము సమాధిలో కూర్చుంటే మాకు సంసారం అవతలకి పోయింది కరెక్ట్ అగ్రీడ్ తదా దృష్టి స్వరూపేవ స్థానం యోగ సూత్రం కానీ సమాధి నుంచి బయటకు తర్వాత మళ్ళీ ఆరంభం అసలు బయటకు సమా యోగులు అంటారు చూసారా నేను ఎరుగుతున్న యోగుల్ని వాళ్ళు సమాధి నుంచి బయటకు వస్తూనే వాళ్ళు చిటమట్లాడుతూ వస్తారు నిజంగా చాలా ఆకలి మీద ఉంటారు ఒకటి ముందు శివవాసం చేసిన వాడు ద్వాదశి రాడు పొద్దున్ను ఎలా ఉంటాడో ఈయన అలా ఉంటాడు సో చాలా ఆకలి మీద ఉంటాడు తర్వాత జఠరాజ్ఞి మంచిగా దృఢంగా ఉంటుంది సో రాగద్వేషాలు బలంగా ఉంటాయి ఎందుకంటే నేను యోగిని అనే అహంకారం ఒకటి ఉంటుంది అహంకారం బాగా ఉంటే రాగద్వేషాలు బలంగా ఉంటాయి అంచేత నేను బాగా పెద్ద మహాత్ములు ఉంటారనుకోండి వాళ్ళని ఫ్యూ రద్ధమ్ ఆన్ ది రాంగ్ సైడ్ దే బికమ్ వెరీ యాంగ్రీ రియల్లీ శించేస్తాం ఇదే అది దట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఓన్లీ చాలా దృఢమైన రాగద్వేషాలు ఉంటాయి లేకపోతే శపించడం ఏమిటండి ఎందుకంటే శపించడం ఎందుకు అక్కడ నుంచి వదలికపోవచ్చు కదా నీకు అనుకూలంగా లేకపోతే మహాత్ముడు ఎవడైనా శిపిస్తాదండి యస్మాన్ నోద్విజతే లోకహ లోకాన్నోద్విజతే జయహ పన్నెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడు కాబట్టి వీళ్ళు ఇంత ఉద్వేగం ఎందుకు నేను ఒకసారి ఒక చోటకి వెళ్ళి మహాత్ములు వారిని ఒకసారి మేము కలవడానికి అవకాశం ఉంటుందా అని అడిగాము అయితే నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అయితే చెప్పండి ఫలానా స్వామీజీ కలవాలని అనుకుంటున్నారని ఒకసారి మీరు చెప్పండి మీ పని మీరు చేయండి అంటే నో ఇప్పుడు స్వామీజీ ఇప్పుడు మహాత్మాజీ అభియాప్కో దేఖానహింసక్తే నోనోసారి మీరు చెప్పండి అంటే నో నాట్ పాసిబుల్ ఓకే అస్ట్ సో అలా ఉంటారు బికాస్ దిస్ పర్సన్ ఈజ్ ఎఫరేడ్ ఈ గేవ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇప్పుడు కనుక ఇన్స్ట్రక్షన్స్ బ్రేక్ చేయిస్తే లేకపోతే ఇలాగంటే అసందర్భ సాధువులు అందరినీ తీసుకొచ్చి ఎందుకు తీసుకొచ్చే లోపల కనుక కోప్పడతాడు తర్వాత వాళ్ళ అనుభవం మీద ఆ పర్సనల్ సెక్రటరీ ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ ఆపేస్తారు ఎనీవే వై ఐ టోల్డ్ ఆల్ దిస్ సమాధి నుంచి బయటకు వస్తే మళ్ళీ సంసారం మామూలే స్లీప్ నుంచి బయటకు వస్తే సంసారం మామూలే ధ్యానం నుంచి బయటకు వస్తే మామూలే అందు అంటే అజ్ఞానము దాగి ఉన్నప్పుడు సంసారం లేదు అజ్ఞానం మళ్ళీ వికసించగానే సంసారం వచ్చేస్తుంది ఆ అజ్ఞానం అనే మూల కారణాన్ని తీసి పారేస్తే మీరు సమాధి అక్కర్లేదు ఏవక్కర్లేదు మీరు ఎలా ఉన్నా సంసార అభావమే దానికి ఆత్యంతిక సంసారభావ అంటారు అది బ్రహ్మ విద్యకు ఇదంతా బ్రహ్మవిదాత్మోతి పరం అనే వ్యాఖ్యానం ఉండేది ఉపోద్ఘాయ అనుకున్నారు ఉపోద్ఘాయ అయిపోయింది బ్రహ్మవి పరం ఆత్మవుతాయి ఆ వాక్యాన్ని నేను నిరూపిస్తున్నాను ఓకే వక్ష్యతి ఇంకా రాబోతోంది వాక్యం ఏమని విద్వాన్ కుతశ్చనా అక్కడ రెండు వాక్యాలవి ఆనందం బ్రహ్మణ విద్వాన్ నవితి కుతశ్చనేతి దాంట్లో ఈ విద్వాన్ తీసి దీనికి కలిపారు ఆయన విద్వాన్ నవి భేతి కుతశ్చనేతి ఈ ఆత్మజ్ఞానము దాన్నే బ్రహ్మజ్ఞానం అంటారు ఒక ఆయన నాతోటి అంటారా ఏమంటారు మీరు ఆత్మజ్ఞానం చెప్తున్నారా బ్రహ్మజ్ఞానం చెప్తున్నారా అని అడిగారు అంటే ఓరు వెళ్ళివాడ నీకు ఇది తెలియలేదు అది తెలియలేదు ఎందుకంటే మా ఇప్పుడు మన భారతదేశంలో ఒక పెద్ద దురదృష్టం ఏమిటంటే మీరు ఇండియా అంటే వాళ్ళు అంగీకరిస్తారు హిందుస్థాన్ అంటే ఒప్పుకోడు ఏ పోండి ఆ ఎగ్జాంపుల్ అవునో కాదు తీసి వరాలి పర్గడే పోటీ సో ఆత్మజ్ఞానం చెప్తున్నారా బ్రహ్మజ్ఞానం చెప్తున్నారు ఆత్మాచ బ్రహ్మ ఆత్మాచ బ్రహ్మ అనేది ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు మెనీ ఎందుకంటే వాళ్ళ ఆత్మ అంటే అహంకారాన్ని పట్టుకుని ఆత్మ అనుకుంటూ ఉంటాడు మిస్టర్ స్వాంశో బ్రహ్మ ఎలా అవుతాడు అండి అని అడుగుతాడు మిస్టర్ స్వాంశో బ్రహ్మని నేను చెప్పానా ఆత్మాచ బ్రహ్మ అని చెప్పాను మరి వాడే మిస్టర్ స్వాంశం మిస్టర్ స్వాంశం మరి సత్య అనేటి ఆత్మ ఆర్ స్వాంశం పుట్టింది ఈ మిస్టర్ స్వాంశం ఎక్కడి నుంచి పుట్టిందో పరిశీలించు అది ఆత్మ అది బ్రహ్మ హృదయ కుహల మధ్య కేవలం సాక్షి మాత్రం హ్యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి ఎనివే సో వక్ష్యతి చప్పదలుచుకున్నది ఏమిటంటే కుతశ్చన ఆత్మజ్ఞులకు ఆత్మజ్ఞానికి భయం ఉండదు భయము సంసారి యొక్క ప్రధాన లక్షణం ఇన్ఫ్యాక్ట్ మనిషి హీ లివ్స్ ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఎప్పుడు ఇన్సెక్యూరే నిరుద్యోగి ఇన్సెక్యూరే ఉద్యోగి ఇన్సెక్యూరే ఎల్ఐసి చేసిన వాడు ఇన్సెక్యూరే చేయని వాడు ఇన్సెక్యూరే హెల్త్ ఉన్నవాడు ఇన్సెక్యూరే హాస్పిటల్ చూడడానికి వెళ్తాడు వీడు వీడు ఇన్సెక్యూరే అక్కడ బెడ్ మీద ఉన్నవాడు ఇన్సెక్యూరే డబ్బు ఉన్నవాడు ఇన్సెక్యూరే రిక్షాలు అవుతూ ఉంటాడు రిక్షాలు అగ్గివాడు అలాగే ఇన్సెక్యూరే ఆ రిక్షాలో కూర్చున్నవాడు ఇన్సెక్యూరే ప్రతివాడు ఇన్సెక్యూరే తెలు వన్ సెక్యూర్ ఫెలవు విద్వాన్ విద్వాన్ అంటే తిరుపతి యూనివర్సిటీ విద్వాన్ కాదు తిరుపతి యూనివర్సిటీ పరీక్ష ఉంది విద్వాన్ మళ్ళీ రెండు విద్వాన్ ఏ విద్వాన్ బి అది కాదు విద్వాన్ అంటే ఆత్మస్వరూపము తెలుసు ఉన్నవాడు విద్వాన్ నభిభేతి కుతశ్చన దేనికి భయపడ్డవాడు ఎందుకంటే ఈ సర్వము మిథ్య దీంట్లో ఆత్మకంటే భిన్నంగా ఏం లేదు దేర్ ఈస్ నథింగ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ హీ నోస్ దట్ కాబట్టి ఆ ప్రయోజనం అది కూడా సంసార నివృత్తి అది కూడా మనకి రాబోతుంది తర్వాత సంసార నివృత్త అసత్యాం అభయం ప్రతిష్టా విందేపన్నం కృత పుణ్య పాపే నతీ ఇప్పుడు మీకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా సంసారం ఉందనుకోండి మళ్ళీ వీళ్ళు కొంతమంది మోక్షవాదులు ఇన్ని ఊరికే శంకర్ రావు చెప్తున్నారు మీరు అనుకోవద్దు చేతస్తంగా ఇవన్నీ అభిప్రాయాలు ఉన్నాయి లోకంలో అంచేతను ఆ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఒకదాని తర్వాత ఒకటి నిరాకరిస్తూ ఇక్కడ చెప్పిన ఐడియా ఒక రాంగ్ ఐడియా తప్పనిసరిగా ఎక్కడో ఆ రాంగ్ ఐడియా ఉన్నవాళ్ళు ఉంటాడు వాడు నేనే అవ్వచ్చు కూడా వాడు తా ఎవడ ఎవరిబడి మేబీ దట్ పర్సన్ కొంతమంది ఏమంటారంటే మోక్షం అంటే వైకుంఠం వైకుంఠానికి వెళ్ళినా మళ్ళీ విష్ణువు కంటే కింద ఉండాలి నువ్వు అని ఇలాగా మళ్ళీ ఆ డివిజను ఆ డివిజన్లో వీడికంటే సుపీరియర్ ఇంకొకడు ఇంక మోక్షం ఏమిటి ఇది ఎలాగంటే ఇప్పుడు ఏదో చిన్నోద్యోగం చేసుకుంటే కాలక్షమం చేస్తున్నావు అనుకోండి రాజుగారి ప్రాసాదం లోపలికి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి వీడిక్కడ బయట సింపుల్గా ఏదో ఆఫీస్లో పనిచేసి వాడు లోకల్ సెంట్రల్ ఎయిర్ కండిషన్ ఆఫీస్లో కూర్చొని పనిచేస్తూ ఉంటాడు మొత్తానికి అక్కడ కూడా సుపీరియర్ వస్తే భయపడాలి లేచి నిలబడాలి వీడి ఇన్కంప్లీట్నెస్ వీడి యొక్క పరిచ్ఛేదము అలాగే కనుక కొనసాగుతుంది హీజ్ అ లిమిటెడ్ పర్సన్ హీర్ ఆల్సో అండ్ హీజ్ ఎ లిమిటెడ్ పర్సన్ దేర్ ఆల్సో అది మోక్షం ఎలా అవుతుంది మోక్షము అంటే పూర్ణ స్వాతంత్ర్యము దట్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ దెన్ యూఆర్ హోల్ యు ఆర్ ది పూర్ణ ఆత్మా పూర్ణ ఆత్మా చెప్ప్రహ్మ అంటే అర్థం బ్రహ్మ అంటే పూర్ణము అని అర్థం కాబట్టి ఈ బ్రహ్మవేత్తకి సంసారము పూర్తిగా తొలగిపోతుంది అన్ని ఎలా చెప్పగలం అంటే సంసారం తొలగలేదనుకో కంటిన్యూ అయిందనుకో ఏదో ఒక ఫారంలో ఒక స్వర్గానికి వెళ్ళినా మోక్ష వైకుంఠానికి వెళ్ళినా ఏదో ఒక రూపంలో ఈ సంసారం కంటిన్యూ అయితే ఈ వాక్యాలు అంటే ఆ మోక్షావస్థను జ్ఞానం వల్ల లభించే స్థితిని జీవన్ముక్తిని వర్ణించే వాక్యాలున్నాయి అవి పొసగవు ఆ వాక్యాలకు అర్థమైంది ఉండదు ఏమిటా వాక్యాలు అభయం ప్రతిష్టాం విందతే అథసోభ గతో భవతి అని ఇలాగా అభయమును పొందును భయము లేదు సపోజ్ ఈ మోక్షం సంసార రూపంగానే ఉందనుకోండి కొంచెం ఎగ్జాయిటెడ్ సంసార అక్కడ భయం ఉంటుంది ఇంద్రుడికి ఎప్పుడు భయమే మీరు వినే ఉంటారు ఈ కథలో ఎవరు తపస్సు చేస్తున్నా ఇంద్రుడికి భయమే అంతే ఒక ఆయనకి ఉద్యోగం వచ్చింది చాలా సంతోషం కంగ్రాచులేషన్స్ అంటే ఏమంటే సంతోషం ఉండే ఎవడి రిటైర్మెంట్ స్థానంలో నన్ను నియోగించారో వాడు కోర్టులో రిట్టు వేసాడు వాడు రిట్టు నెగ్గితే నా ఉద్యోగం పోతుంది అని అన్నాడు ఆయన ఈ ఇంద్రుడు అలాంటివాడు వాడు ఎప్పుడు ఊడిపోతుందని భయపడుతూ ఉంటాడు ఇంద్రుడు బ్రహ్మదాన్ని ఉన్నాడు అనుకోండి ఇంకో బ్రహ్మగారు పోస్టుకు రావాల్సిన ఆయన క్యూలో ఉన్నారు ఇప్పుడున్న బ్రహ్మగారు ద్విపరార్థం ఆయనకి యాభై ఏళ్ళు దాట్ ఈస్ ఏ ద్వితీయ పదార్థంలో ఉన్నాడు ఆయన ఇంకో ఆయన స్థానం కూడా ఊడిపోతుంది ఆయన ఈ లోపల అహం బ్రహ్మాస్మి సత్యాన్ని తెలుసుకుంటే మోక్షాన్ని పొందుతుంది అయితే మళ్ళీ వాపస్ సో శాశ్వతమైనటువంటి అభయ స్థానము కేవలము ఆత్మజ్ఞానం మాత్రమే దాన్ని వీడు పొందుతాడు అభయం విందే ప్రతిష్టాం విందటే ప్రతిష్ట అంటే స్టెబిలిటీ ఆత్మస్వరూపము తెలియనంత వరకు వీడికి ఈ జన్మలో కానీ మరో కోటి జన్మలైనా కూడా వీడికి స్టెబిలిటీ రాదు ఇన్సెక్యూర్ ఉంటాడు లిమిటెడ్ పర్సన్గా ఉంటాడు అన్హాపీ పర్సన్గా ఉంటాడు స్టెబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది సో ఈ రెండు రావాలంటే వాడికి సంసారము తొలగిపోవాలి దానికి మూలము కేవలము అజ్ఞాన నివృత్తి అనగా బ్రహ్మ విద్యే శరణు అలాగే కృతాకృతే పుణ్యపాపే నతపత అని కూడా ఉంది వాక్యం ఈ ఆత్మజ్ఞానికి కృతాకృతములు బాధ పెట్టవు కృతాకృతములు అంటే కృత అంటే చేసి కమిషన్స్ అండ్ ఒమిషన్స్ అది కృత ఇస్ అమిషన్ అకృత ఇస్ ఒమిషన్ కృత అంటే చేయకూడనిది చేశాడు అది వీడిని బాధిస్తూ ఉంటుండే అకృత అంటే చేయాల్సింది మానేడు అది బాధిస్తూ కానీ ఆత్మజ్ఞాని బాధించవు ఎందుకంటే కృతాకృతములు పీడించాలి అంటే ఆ న్యూక్లియస్ కర్తభోక్త న్యూక్లియస్ ఉండాలి ఆ కర్తాభోక్త న్యూక్లియస్ అజ్ఞానం కల్పితం అది విద్యచేతన తొలగిపోయినప్పుడు ఇంకా ఈ కృతాకృతములు బాధించదగినటువంటి జీవుడు మిగిలి ఉండడు అలాగే పుణ్యపాపాలు కాబట్టి కృతాకృతే పుణ్యపాపే నతపత అవి తప్పింపజేయవు అని ఆ విధంగా మోక్షాన్ని జీవన్ముక్తిని వర్ణించినారు ఈ వర్ణన సిద్ధించాలి అంటే కేవలము బ్రహ్మవిత్ ఆత్నోతి పరంలో ఆ బ్రహ్మవేత్త ఆ మోక్షాన్ని పొందుతాడని చెప్తేనే మనకి విషయం పొసగుతుంది తర్వాత అవగమ్య విజ్ఞానా సర్వాత్మ్రహ్మ విషయాత్వీ అవగమ్య ఈ వాక్యాలన్నింటిని బట్టి ఒక విషయం మనకి నిర్ధారణ అవుతోంది అవగమ్యత అంటే ఇట్ ఈస్ వెల్ ఏమిటది ఆత్యంతక సంసారాభావ అస్మాత్ విజ్ఞానాత్ ఈ జ్ఞానము వలన ఆత్యంతిక సంసారాభావము అంటే పూర్తిగా వన్స్ ఫర్ ఆల్ సంసారము నివృత్తముగుట అనే మహాఫలము ఈ విజ్ఞానానికి కలదు జ్ఞానం చాలా ఒక ఏరియాలో జ్ఞానం చాలా పవర్ఫుల్ ఇంకో ఏరియాలో జ్ఞానం చాలా డంబ్ ఇటీస్ మీకు స్వర్గం కావాలనుకోండి జ్ఞానం ఎందుకు మనకి మీరు ఇప్పుడున్న ధనాన్ని కొంచెం అధికంగా సంపాదించుకోవాలనుకుంటున్నారనుకోండి సపోజ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డిజైర్ జ్ఞానం ఎందుకు పనికిరదు ఇట్ ఈస్ జస్ట్ డంబ్ ఇట్ కెన్ నెవర్ హెల్ప్ యూ మీరు యూ వాంట్ టు కమ్అట్ ఆఫ్ ఆల్ దీస్ డిజైరింగ్ యాటిట్యూడ్ యూ వాంట్ టు కమ్అట్ ఆఫ్ సమ్ సైకలాజికల్ కాంప్లెక్సెస్ విచ్ ఆర్ బాదలింగ్ యూ దెన్ జ్ఞానం విల్ హెల్ప్ యూ జ్ఞానం ఎల్స్ విల్ హెల్ప్ యూ కాబట్టి ఏ ఏరియాలో జ్ఞానం వల్ల మీకు లాభం ఉన్నదో ఆ ఏరియాలో దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ జ్ఞానం కాబట్టి అస్మాత్ విజ్ఞానాత్ ఆత్యంతిక సంసారాభావ సో ఈ పరిచ్ఛ పరిచ్ఛిన్నమైనటువంటి జీవనం ఐఎమ్ ఏ లిమిటెడ్ బీయింగ్ ఎప్పుడు దేనికో దానికి అలా చూస్తూ ఉండటం నిద్ర లేచింది మొదలు హీఈ్ ఎ హీఈ్ ఎ హంటర్ ఏదో ఒకటి హంటు చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి అలాగా ఏదో లోటు ఇక్కడ ఇట్ ఈస్ ఆల్ ఎంటీ హియర్ అక్కడ ఏమీ లేదు అంతా బయటే ఉంది అంచేత బయట నుంచి అలా గ్రాబ్ చేస్తూ ఉంటుంది అంటే పీపుల్ దే బికమ్ సో ప్యారిసిమోనియస్ మైజర్లీ యూనో సో మైజర్లీ చాలా చిన్న హృదయం పది రూపాయల కాగితాన్ని అలాగే గట్టిగా కొట్టుకుంటాడు అరే కమాన్ యూ హ్యావ్ యూన్ ఆఫ్ గిఫ్ట్ అంటే ఇవి You just can't do that. Dabbu ki prananakhi correctionam. Dabbu karute marohate. E vidhanga, aa samsalan lo edo unna nukkuni ala dukhya shta vannitam. Okkapisaru manasana vishalan jeskunte ee dukkha lanai otal kodam. It is as simple as that. It, it all depends upon a little understanding. Clarity of thinking. Followed by క్లారిటీ ఆఫ్ థింకింగ్ లేదనుకోండి చారిటీ వీడికి ఏం చేసినా అది వీడికి మహా చారిటీ చేస్తే పావులా చారిటీ చేస్తాడు అర్ధరూపాయి ఫలం కోసం అప్పుడే వెతకడం ప్రారంభిస్తుంది ఎనీవే సో అస్మాత్ విజ్ఞానాత్ ఆత్యంతిక సంసారాభావ దట్ ఈస్ ది థీసిస్ మెయిన్ స్టేట్మెంట్ బ్రహ్మ విత్ పరమాత్మతో నువ్వు బ్రహ్మ గురించి తెలుసుకో చాలు అంత ఎంగేజ్ చేయక్కర్లేదు అలా తెలుసుకోగానే పరమాత్మవు ఇక చేయాల్సింది మధ్యలో గ్యాప్ ఏం లేదు సాధారణంగా తెలుసుకోవటానికి ఫలానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఇక్కడి నుంచి న్యూయార్క్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది ఒకటి తెలుసుకున్నారు న్యూయార్క్ చేరుకోవటానికి తెలుసుకోవటానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది కావలసినంత అట్లాంటిక్ ఎంత పొడుగుందో అంత గ్యాప్ ఉంది దర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ కానీ brahmavit పరమాత్మతి ఇక్కడ విత్ brahmavit కృత్వాత్మతే కాదు బ్రహ్మ విత్ పరమాత్మతి దెర్ ఇస్ నో గ్యాప్ ఇన్ బిట్ వే యు నో ఇట్ యు గెయిన్ ఇట్ అంతే మనస్సుకి శాంతి లేదని అంటారు మనస్సుకి శాంతి ఎందుకోలేదో తెలుసిన మనస్సు యొక్క యథార్థ స్వరూపము శాంతియే అనే సత్యం నీకు తెలియకపోవడం చేద్దా శాంతి ఆ సత్యం చెప్పండి అయితే మేము తెలుసుకుంటాం సరే నేను చెప్పాను మీరు తెలుసుకున్నారు అనుకోండి ఆ క్షణమే మీకు మనస్సుకి శాంతి వచ్చేసిందంటే ఎందుకంటే అశాంతి కోసం కష్టపడాలి కానీ శాంతి కోసం కష్టపడినా అక్కర్లేదు మనం తెల్లారి లేస్తే మనశ్శాంతి పారైపోవడానికి మనం చేసే ఎఫర్ట్ ఎంత అంట కాదు we we work hard to destroy the peace of mind and then complain health vishayam la niralochinchandi we work hard for your health but what we want is health what a contradiction anta contradiction in life manushike health kavalanu health le anthu ediledandi lakshyam unna upayogam ledha health ledhu pote kani meedu chese prati pani health ki viruddhanga chestundi cigarette taavutadu alcohol taavutadu అతిగా భోజనం చేస్తాడు డిసిప్లిన్ ఉండదు వాకింగ్ చేయడు ఎక్సర్సైజ్ చేయడు యోగా చేయ ఏమీ చేయడు ఉపయోగకరమైన ఏమీ చేయడం ఏమి చేస్తే హెల్త్ పాడైపోతుందో అవన్నీ చేస్తాడు కానీ హెల్త్ కావాలి వాటే కాంట్రడిక్షన్ దిస్ ఈజ్ అవర్ లైఫ్ ఈజ్ కాబట్టి ఈ పరిస్థితికి మందు ఏమిటంటే అస్మార్ట్ విజ్ఞానా విజ్ఞానము తెలుసుకున్నది దీనికి మార్గము సరే ఉంది దట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థీసిస్ లోకంలో మనకుండే సమస్యలకి పరిష్కారం కర్మలలో ఉందని ఒకడు ధనంలో ఉందనొకడు పుణ్యంలో ఉందనొకడు దానంలో ఉందనొకడు తపస్సులో ఉందనొకడు రుద్రాక్షల్లో ఉందనడు విభూతిలో ఉందనొకడు నామంలో ఉందని ఇంకొకడు ప్రాణాయామంలో ఉందని ఒకడు ఇలాగ ఎవరికి తోచిన విధంగా పాలిటిక్స్లో ఉందని ఇంకొకడు స్టాక్ మార్కెట్లో ఉందని మరొకడు మొత్తం గౌరపాటాచార్యుడు ఆయన కాలంలో ఉండే సమాజాన్ని విశ్లేషించి నలభై రెండు చెప్పారు ఇలాంటివి ఇప్పుడు నేను చెప్పాను అండి నలభై రెండు చెప్పారు ఆ నలభై రెండులో ఇప్పుడున్న మోడర్న్ సొసైటీకి సంబంధించనివి ఇవ్వకుండా ఉంటాయి కదండీ ఓ పత్తిసేయండి ముప్పై రెండు ఇప్పుడు ఈ సొసైటీకి సంబంధించిన ఇంకో పాతికి దానికి యాడ్ చేసి యాభై లిస్ట్ తయారు చేయొచ్చు ఇన్ని ఇన్నీ కూడా నక్షత్ర విద్య ఎంతసేపు నక్షత్రాలే ఈ నక్షత్రం ఇలాగా ఆ నక్షత్రం లాగా అంటూ ఉంటాడు ఇంకోడు గ్రహ ఇంకోడు వాస్తు ఇవన్నీ పరోక్ష ఇంక ప్రత్యక్ష మై గుడ్డెస్ దే గివ్ ఎ సో మెనీ థింగ్స్ యాజ్ అ రీజన్ ఫర్ ల్యాక్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ దే ఫైండ్ సొల్యూషన్ ద ట్రై టు ఫైన్ సొల్యూషన్ దాస్ హియర్ దిస్ థీసిస్ ఈజ్ ఎ రెవల్యూషనరీ థీసిస్ దట్ ఈస్ బ్రహ్మ విత్ పరమాత్మ బ్రహ్మను తెలుసుకో నీకు పరమశ్రేయస్సు కలదు ఏమిటా బ్రహ్మ అంటే సర్వాత్మ బ్రహ్మ విషయాత్ విజ్ఞానాత్ సర్వము యొక్క ఆత్మ బ్రహ్మ అది నువ్వు తెలుసుకో ఇప్పుడు సర్వము యొక్క ఆత్మ అంటే ఏమిటంటే నువ్వు దేనిని చూస్తున్నావు చూడటం అంటే తెలుసుకోవడమే కదండి చూడటం ద్వారా తెలుసుకోవడమే చూడడం వేరు తెలుసుకోవడం వేరువునా రెండు ఒకటే సో ప్రత్యక్షమో అనుమానమును పెర్సెప్షన్ అండ్ ఇన్ఫరెన్స్ సో ఈ రెండింటి ద్వారా నీవు దేనిని తెలుసుకుంటున్నావో అది సత్యమా కాదా కొంచెం ఆలోచించుకో నీవు తెలుసుకునేది ఆత్మ కాదు ఆత్మ అంటే సారము సారతత్వానికి ఆత్మ అని పేరు సో ఇప్పుడు మీరు బంగారపు కొట్టుకు వెళ్ళి నెక్లెస్లు మొదలైన ఆభరణాలను చూసేస్తున్నారు మీ చేత చూడబడే ఆభరణములు అవి వస్తువు కాదు యథార్థం కావు అవి కేవలము నామరూపములే కానీ వాళ్ళు నష్టమొచ్చింది పో నామరూపాలు కనపడ్డాయి నామరూపాలు చూసే నీ సొమ్మ ఏం పోయావుకి అస్తమానం నామరూపాలను దెబ్బలు పెడతావు అంటే నువ్వు నామర రూపాలు సత్యం అనుకుంటున్నావే లేదా సత్యం అనుకుంటున్నాను అయిపోయింది అంటే నీకు ఇంకా సత్యం నీకు ఎన్నడో కనపడదు నువ్వు పాము సత్యం అనుకుంటే తాడిందుకు కనబడుతుంది హిరణ్మయన పాత్రేన సత్యశాపిహితం ముఖం హిరణమయ పాత్ర అంటే నామరూపాలర్థం గ్లెట్టరింగ్ గ్లెటరింగ్ నామరూపాలు ఆ సత్యము యొక్క ముఖాన్ని కలిపివేస్తాయి అంటే నీకు పాలు చూస్తున్నంతసేపు తలాడు కనపడదు నామరూపాలు చూస్తూ అవి సత్యం అనుకున్నంతసేపు సత్యం కనపడదు నామరూపాలను సత్యం అనుకుంటున్నావు అనుకుంటున్నాను అనుకుంటే నీకు ఆత్మ సత్యము అంటే ఆత్మ సారతత్వము నీకు కనపడదు ఓకే మాకు నామరూపాలు కనపడుతున్నాయి సారతత్వం కనపడలేదు ఏమిటో చెప్పు సారతత్వం ఈ జగత్తు యొక్క సారతత్వము నువ్వు ఏ అంశాన్ని చూసినా జగత్తులో ఏ భాగాన్ని ఏ అంశాన్ని చూసినా దాని యొక్క సారతత్వం బ్రహ్మ డూ యు నో దాట్ యు మెయిన్ దిస్ ఘటన ఉంది దీని సారత్ బ్రహ్మ ఫ్లవర్కి బ్రహ్మ మా ముక్కుకి బ్రహ్మ మా పక్కింటైనా బ్రహ్మ డూ నో దట్ ఐ డోంట్ నో దట్ యుటర్ నో ఇట్ సర్వాత్మ బ్రహ్మ విషయాత్ విజ్ఞానాలు ఎందుకండి ఇది తెలుసుకోవడం అది తెలుసుకుంటేనే సంసార నివృత్తి దర్ ఇస్ నో అదర్ వే ఇషావాస్యమిదం సర్వం ఈ సర్వము ఈశ్వరుడు దేర్ ఇస్ real. It is the ocean of divinity. Everything else appears. This is what is called సర్వాత్మ brahma విజ్ఞానము అది బ్రహ్మ దాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మ విత్తే అది తెలుసుకుంటే నీ డిజైర్స్ అండ్ ఫియర్స్ దే జస్ట్ డ్రాప్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ డ్రాప్ ఆఫ్ అయిపోతే కర్తృత్వ భోక్తృత్వములనే ముళ్ళ కిరీటము ఆ బండరాయి నెత్తి మీద పెట్టుకుని మోస్తూ ఉంటాడు మానవుడు కర్తృత్వము భోక్తృత్వము డ్రాప్స్ ఆఫ్ హీ హిమ్ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీజ్ ఎవ్రీథింగ్ అండ్ హీ హ్యాస్ ఎవ్రీథింగ్ హీ గెయిన్స్ ఆల్వ్ and that is moksha. No one here. He need అండ్ దట్ ఈజ్ మోక్ష నో అన్ to go. డి నాట్ గో ఎనివేర్ దర్ ఇస్ నథింగ్ టు That is వేర్ టు గో బికాస్ హీస్ ఎవరిథింగ్ సో దట్ ఈ మోక్ష దట్ ఈ ది స్టేట్మెంట్ బ్రహ్మవిప్నోతి పదం సో అస్మాత్ విజ్ఞానా samsara విజ్ఞానము iti tarvata. విజ్ఞానా సంసారాభావీ ప్రయోజనం ్రహ్మవిధాప్నోతి పరం ఇవేవ సంబంధ ప్రయోజన జ్ఞాపనార్థం ఆదావేవ ప్రారంభంలోనే సంబంధము ప్రయోజనము చెప్పడం అయిపోయింది సో ప్రయోజనం ఏమిటంటే పరం ఆప్నోతి మోక్షము జీవన్ముక్తిని పొందుచున్నాడు నవన్ హియర్ ప్రాప్స్యతి కాదు దు ఆప్నోతి నవన్ హియర్ సో జీవన్ముక్తుడు అయిపోతాడు స్వర్గం అయితే అలా కాదు స్వర్గం తర్వాత దొరుకుతుంది ఇప్పుడు దొరకదు స్వర్గం అసలు స్వర్గం వెంటనే దొరుకుతుందంటే ఎవడు అసలు యజ్ఞం చేయడు కూడా మీరు గమనించేలో లేదో సత్యనారాయణం చేసిన వెంటనే వైకుంఠం లభించును అది నిజం అంటే ఇంకా ఆ చేయడు కరెక్టే కదండి ఇంకా ఈ దేహాలు ఎదురు పెట్టడానికి తప్పడప్పుడు ఇంకా వైకుంఠం వస్తుందంటే చేస్తాడు కాదు వెంటనే వస్తుందంటే ఎవరు చేస్తారు వెంటనే వస్తుందో ఎవరు చేయరు గంగలో నువల మునక వేయగానే నీకు స్వర్గం వస్తుందంటే ఇంకా ఆ గంగాస్వామి ఎవడూ చేయడం కాబట్టి కాదు ఇది ఎలా కాదు ఇది ఇది బ్రహ్మవితో ఆత్మోతి పరం నువ్వు బ్రహ్మను తెలుసుకో ఇప్పుడే మోక్షము నో నో ఫ్యూచర్ బిజినెస్ ఎనీవే స్వయమే వాహ ప్రయోజనం స్వయంగానే చెప్పింది ఎవరు శృతి శృతి స్వయమే వాహ ప్రయోజనం అని వేదము తనంతా తానుగానే చెప్తోంది ఏమని ప్రయోజనాన్ని చెప్పేస్తుంది ముందే ఇంకా బ్రహ్మ ఏమిటో చెప్పకుండానే ప్రయోజనం చెప్పడం అంటే వాడికి ప్రవచనం కలిగించడానికి ఇంట్రెస్ట్ కలిగించడానికి ఏమిటా ప్రయోజనము పరం ఆప్నోతి ఇది ఆదా లేవ ఆదిలోనే ప్రయోజనము ప్రయోజనంతో పాటు సంబంధము అంటే ప్రయోజనం అంటే ఫలం అండి ఫలమేమిటి పరము విషయమేమిటి బ్రహ్మ సబ్జెక్ట్ మ్యాటర్ విషయము బ్రహ్మ సో వాటి ది కనెక్షన్ బిట్వీన్ ది టూ ప్రయోజ ప్రయోజన ఆ ప్రయోజనాన్ని సిద్ధింపజేయటానికి ఈ జ్ఞానము సహకరిస్తుంది ఇది కారణము అది కార్యము ఇది హేతువు అది ఫలము అనే ఆ విధమైనటువంటి సంబంధాన్ని కూడా బ్రహ్మ విత్ పరం ఆప్నోతి సో ఆ వేదనము వేదనము అంటే తెలుసు తెలుసుకునుట తెలుగు వేదనం కాదు సంస్కృత వేదనం సో బ్రహ్మను తెలుసుకునుట వలన ఇడు మోక్షాన్ని పొందుతాడు ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నాకు అపకారం చేశాడు ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా మనస్సు దుఃఖం కలుగుతుంది ఆయన పైగా బాగా సుఖంగా కూడా ఉన్నాడు అపకారం చేసిన వాడు హింస పడుతుంటే అదో రకంగా కొంత కలుసు కొంత మళ్ళీ మేనేజ్ ఆయన సుఖంగా ఉన్నాడు అపకారం చేసాడు సుఖంగా హాయిగా ఉన్నాడు గుర్తుకొచ్చిన కూడా దుఃఖం కలుగుతుంది ఇప్పుడు సపోజ్ యూ అండర్ యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఆ అపకారము ఆయన చేయడము నేను పొందడం ఇదంతా కూడా మిథ్యా ఇదంతా అపియరెన్సెస్ ఆ ది శోకాళ్ళు ఎనిమిదిలో ఏ తత్వం ఉన్నదో నా ఎందుకు కూడా అదే తత్వము కలదు దట్ ఈస్ ది ట్రూత్ ఇట్ ఈస్ ఓన్లీ అటర్ ఆఫ్ యువర్ రియలైజింగ్ ఇట్ ఆర్ నాట్ బట్ ట్రూత్ హ్యాపన్స్ టు బి దట్ మీరు అది రియలైజ్ చేశారనుకోండి అది రియలైజ్ చేయడం దాకా వద్దు అసలు ట్రూత్ అలా ఉందిట అని తెలిసినా కూడా మీకు మనస్సులో బరువు కొంత తగ్గుతుంది అంత ప్రయోజనం నేను పూర్ణుడను మీరు ఎక్కడికి వెళ్ళినా నువ్వు అపూర్ణుడు నువ్వు పాపాత్ముడవు నువ్వు ఇది నువ్వు కొంత మనస్సు పాడై వీడిది వెళ్ళి మనస్సు ఇంకొంచెం పాడి చేసుకుని వెనక్కి వస్తాడు నువ్వు అపూర్ణుడవు నువ్వు అయోగ్యుడవు నీకు అధికారం లేదు నువ్వు సినిన్నదివి నువ్వు దాసుడువు ఇలాగ ఇలా మొదలెట్టారనుకోండి మీకు వెళ్ళేప్పుడు ఇవన్నీ మూడవ అనుకునే వెళ్తారు మళ్ళీ వాపస్ వచ్చేవాడికి ఏ ఫ్యూ కాంప్లెక్సెస్ని కన్ఫామ్ చేసుకుని బయటకు వస్తారు గీతంటే ఏమిటనుకుంటున్నారు కర్మయోగం అంటే అదే మీ వల్ల అవుతుందా లేకపోతే మరొకటి మాట చాలా కష్టం నేను ఇలా ఇలా మొదలుపెట్టామనుకోండి పాఠం మీరు అంతకుముందు ఉండే కాంప్లెక్స్ని బలం చేసుకుని ఇంటికి వెళ్తాం కానీ అది కాదు పాఠం యుఆర్ పూర్ణ నీ స్వరూపంలో ఏ దోషమూ లేదు అది ఏమిటంటే ఏ దోషం లేకపోతే ఉన్నాయండి చాలా ఉన్నాయి నాకే తెలుసు చాలా నాకు తెలియనివన్ను ఉన్నాయో అంటే కాదు నువ్వు పొలపడ్డావు నీవు ఈ దోషాలన్నీ నీ స్వరూపంలో కావు మరి ఎక్కడవండి దోషాలండి మనస్సులోవి మరి మనస్సు అంటే నేను కాదు కాదు నువ్వు మనస్సు కాదు మరి నేను నువ్వు మనస్సుకి సాక్షివి మై గుడ్నెస్ దూ స ఆఫ్ మై మైండ్ ఆర్ నాట్ మైండ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ మై ప్రాబ్లమ్స్ అనమాట ఎస్ అసలు ఇదేదో కొత్త న్యూస్ ఇది మైండ్స్ ప్రాబ్లమ్స్ ఆర్ మైండ్స్ ప్రాబ్లమ్స్ నాట్ మై ప్రాబ్లమ్స్ ఇట్ ఈస్ యు ట్రై దట్ ఇన్ఫర్మేషన్ సీ హౌ ఫార్ ద న్యూస్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ వీ విల్ సిట్ ఎందుకంటే న్యూస్ బయటికి సంబంధించిన న్యూస్ కాదు కదా మీ న్యూసే కవి మీ స్వరూపానికి సంబంధించిన వార్తే కదా ఇది సువార్త ఏడు సువార్త మీరు వెళ్తే సువార్త యుస్ దాట్ అది ఈ వార్త కోసం అక్కడికి ఎందుకు ఏముంది అక్కడ అదే సువార్త ఇది సువార్త బ్రహ్మవిధ ఆత్మోతి పరం ఇది సువార్త శువార్తనండి శుభవార్తనండి వాట్ ఎవర్ యు నేమ్ యూ గివ్ దిస్ ఈజ్ ది ఇన్ఫర్మేషన్ అండ్ యూ జస్ట్ ట్రైట్ బి అ విట్నెస్ టు యువర్ మైండ్ అండ్ సీ వాట్ హ్యాపన్స్ యూ విల్ బి బ్లెస్డ్స్ రైట్ అవే కాబట్టి ఆ ప్రయోజనము అలాగ ఎదుర్కొండగా మన ముందే ఉన్నది సంబంధ ప్రయోజన జ్ఞాపనార్థం తర్వాత నిర్జా సంబంధ ప్రయోజనయ ప్రవర్త ఎందుకంటే ఊరికి ముందే ప్రయోజనం ఫలం ముందే ఎందుకు చెప్పారు అలా చెప్పొచ్చు కదా అంటే అలా కాదు సంబంధ ప్రయోజనయోహ నిర్జ్ఞాతయోహ ఇక్కడ ఒక జ్ఞానమో కలదు ఇది ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది నువ్వు ఇది తెలుసుకుంటే ఇది ఈ ఫలము ఈ ఫలమునకు దీనికి మధ్యలో ఇంకా వేరే అవధానం వ్యవధానం ఏం లేదు ఇది ఈ ఫలాన్ని ఇస్తుంది ఇది కారణం ఇది కార్యం ఇది ప్రయోజకము ఇది ప్రయోజము అటువంటి సంబంధం విడదీయరాని సంబంధం వీటిలోన్నింటికి ఉంది ఇది ఫలం ఈ మాత్రం మీకు సంబంధ ప్రయోజనాలు తెలిసే అనుకోండి నిర్జ్ఞాతయో అంటే వెల్ అక్సెప్ట్ అయింది నిశ్చయమైన జ్ఞాతయో వెల్ స్పష్టంగా మీకు తెలిసే అనుకోండి తెలిస్తే మీరు ఏం చేస్తారు ఆ విద్యని విద్య జ్ఞానం విద్యని శ్రవణ అది ఎలా తెలుసుకోవాలి శ్రవణం ద్వారా శ్రవణము ఈజ్ ది థింగ్ చెవి ద్వారా ఇప్పుడు మందుకి అడ్మినిస్టర్ చేసేందుకు ఒక మెకానిజం ఉంటుంది ఇప్పుడు పెన్సిల్ ఉందనుకోండి నోట్లో వేసుకుందాం కుదరదు పెన్సిల్ అంటే ఇంజక్షన్ ఇంజక్షన్ల ద్వారానే దాన్ని అడ్మినిస్టర్ చేయాలి అలాగే ఆత్మజ్ఞానం అడ్మినిస్టర్ చేయడానికి కంటితో కాదు చెవితో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎట్ విన్ రే కంటితో చేస్తే వర్క్ వర్కౌట్ కాదు ఏదో కొంత ఎంతజం కలుగుతుంది అంతే యు యు నాట్ ఫిగర్ ఇట్ అవుట్ విత్ ఐస్ కళ్ళు మూసుకుని కూడా శ్రవణం చేయొచ్చు కంటితో తెరిచి చూసిన మెయిన్ జర్ ఈజ్ ఫర్ ది ఇయర్స్ శ్రవణము విద్యాశ్రవణ శ్రవణం చేసి సో గురువు అధీతం గురువు అధితం అది గురువువారి దగ్గర నేర్చుకునేది గురువు గారికి అప్పచెప్పేసి వెళ్ళిపోయినట్టుగా కౌమితి పాఠంలాగా కాకుండా వేదాంతం కొత్త కలిగితే కొంతైనా వంట పట్టించుకోవాలి గ్రహణ పట్టుకోవాలి గ్రహణం అంటే పట్టుకోవడం పట్టుకోవడం అంటే ఏమిటి సాక్షి ఈ సాక్షులు ఇవి ఎక్కడ కుదుర్తయ్యండి కానివ్వండి అని అలాగంటే అవుతుంది యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ దాన్ని పట్టుకోవాలి మనస్సు రివోల్ట్ చేస్తుంది దీనికి దీనికి ఉండి కష్టాలన్నీ మీ హృదయంలోంచే వస్తాయి ఆ అబ్స్ట్రక్షన్స్ ఆ అబ్స్టికిల్స్ అన్నీ మనస్సు మనస్సులో మనస్సే పెడుతుంది ఆబ్స్టకిల్స్ అన్నీ ఆ ఊరికే ఎండలో కూర్చున్న పొద్దుని సాయంకాలం దగ్గర ఆత్మాత్మక ఇది ఏం వర్కౌట్ కాదని అలాగే మనస్సు ఒక ఐడియా ఒకటిస్తుంది సో ఈ వీటి అన్నింటినీ ఓవర్కమ్ చేసి మనస్సు తీసుకొచ్చి ఆ రివోట్ విప్లవం ఒకటి నిర్మాణం చేసి పెడుతుంది మనస్సు టెంపస్ట్రీని టీకప్పని ఏదో అంటారు చూడండి అలాంటిది సో దాని నుంచి మీరు ఓవర్కమ్ చేస్తే దాన్ని గ్రహణము అంటారు విద్యాశ్రవణ గ్రహణ పట్టుకునే ధారణ యూ హ్యావ్ టు స్టోర్ విత్ ఇట్ ఫర్ ఎ వైద్యం పూట పట్టుకుంటే కుదరదు అది ఆ దోషం పైకి వచ్చినప్పుడల్లా ఆ జ్ఞానాన్ని మనం ముందుకు పెట్టుకుని దాన్ని ధారణ చేయాలి ఇదంతా అభ్యాసం చేసుకోవాలి అభ్యాసం అంటే పునఃపున విచార పునఃపున మనస్సులో దోషం కలిగినప్పుడల్లా మనస్సులో ఆసక్తి కలిగినప్పుడల్లా అసంగతిని గుర్తు చేసుకోవాలి సాక్షిరూపంగా ఆసక్తిని దర్శించాలి ద్వేషం వచ్చినప్పుడు సాక్షి రూపంగా దర్శిస్తే పోతుంది కోపం వచ్చినప్పుడు సాక్షిరూపంగా దర్శిస్తే పోతుంది ఈ ఇంకా చికాకుగా ఉందనుకోండి మనస్సు కోఆపరేట్ చేయట్లేదు అనుకోండి శరణాగతి చేయాలి ప్రార్థన ప్రేయర్ చేయాలి జపం చేయాలి ఈ విధంగా అభ్యాసం చేతనం వీడు ఇంత చేస్తే అది మనకి లభిస్తుంది దాంట్లో వీడిని ప్రవేశపెట్టి ప్రోత్సాహం చేసి ముందుకు నడిపించాలి అందుకోసమని ఆ ప్రయోజనాన్ని ముందుగానే చెప్పారు బ్రహ్మవిధ అని ఒక స్వరితం దీర్ఘ స్వరితం ఒకటి పారసు అక్కడ బ్రహ్మవిదోతి పరం అని అలా చెప్తే అమ్మా అంత మహాప్రయోజనం ఉందా దీంట్లో ఎస్ అయితే ఏమిటండి ఆ బ్రహ్మేమిటో తెలుసుకుంటాను నేను అది ఏమిటో చెప్పండి అంటే తదేశాభ్యుక్త అని మొదలుపెట్టి ఆ బ్రహ్మ నిరూపణం జరుగుతుంది కాబట్టి అసలు వీడిని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆ ఫలాన్ని చెప్పాలి ఆ ఫలం కోసమే ఈ వాక్యం బయలుదేరింది అని ఇంకా శంకర్లు నిరూపిస్తారు వీళ్ళు కంటిన్యూ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి హరి శ్రీ గురుభ్యో నమ హరి ఓం తత్స్వ శ్రీకృష్ణార్పణమస్తు